గణపపతిహవామహే కవిం కదీనాము పమశిరవస్తమం జేష్టరాదు బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆన శృణోిదసాదన శ్రీమహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపే గురు పరంపరా ఆత్మస్వరు బంధుగణ మనం పంతొమ్మిదో శ్లోకం భాష్యాన్ని చూద్దాము ఒకసారి అందాము బహునాంజన్మ నామంతే జ్ఞానవా మాం ప్రపద్య వాసుదేవమి సమహాత్మా దుర్లభ ఈ శ్లోకం చాలా విశిష్టమైనది దీంట్లో మూడు నాలుగు అంశాలు మూడు నాలుగు వాక్యాలుగా ఆ శ్లోకాన్ని మనం చూడవచ్చు మొదటి అంశం ఏమంటే అనేక జన్మలలో చేసిన మహాపుణ్య ఫలం రూపంగానే వ్యక్తి జ్ఞానము అగును నిజానికి ఆ సందర్భంలో మాట చెప్పచ్చు గాని శ్రవణం గీతను శ్రవణం చెయ్యాలి బాగా గుర్తు స్వామీజీ గీతాకలాశ చక్రీ గారి ఆదివారం ఆ కోయంబత్తూర్ సిటీ వాళ్ళు అందరూ వస్తారు ఆదివారం క్లాస్కి భగవద్గీత ఉంటున్నారు రోజు ఎవరు లేరు అందులో ఉన్న ముందు వచ్చేవారు కోయంబత్తూరు సిటీ ఆ వేళ రాలేదు పది వచ్చారు ఆయన అడిగారు ఏమైంది వీళ్ళందరూ రావడం మానేసారు ఈ వేళ ఏమిటి స్పెషల్ అంటే ఈ వేళ అక్కడ కోయంబత్తూరు దేవాలయంలో ఏదో స్పెషల్ ఫంక్షన్ ఉంది వీళ్ళందరూ అక్కడికి వెళ్లారు అని చెప్పారు చెప్తే ఆయన అన్నారు అటువంటి స్పెషల్ ఫంక్షన్స్ ని అటువంటి ప్రదర్శనాలని కొంతకాలం చేస్తే కానీ గీత వినే యోగ్యత కలగదు అని చెప్పారు కాబట్టి మామూలుగా లోకంలో జనాలు తీర్థయాత్రలని ఇవని అవని దాన్ని చేయడానికి ఉత్సాహం చూపిస్తారు తప్ప గీతను శ్రవణం చేయాలని అనుకోడు ఎందుకంటే దానికి చాలా పుణ్యం ఉండాలి అలాగంటిది గీతను శ్రవణం చేయాలనే సంకల్పం కలగటానికే చాలా పుణ్యం ఉండాలి అలాంటిది ఆత్మజ్ఞానం కలగాలి అంటే దానికి అనేక జన్మల యొక్క పుణ్యము అవసరము కాబట్టి అనేక జన్మల పుణ్యం పరిపక్వం మనకి ఒక ఒక వ్యక్తి ఆత్మజ్ఞానాన్ని పొందుతాడు ఆత్మజ్ఞానాన్ని పొంది ఈశ్వరుణ్ణి ఆ జ్ఞాని శరణాగతి చేస్తాడు సో అంటే మళ్ళీ రెండో వాక్యం మాం ప్రపద్యతే జ్ఞాని అయినా కూడా రెండు కారణాలుగా భక్తిని చేస్తూనే ఉంటాడు ఒకటి లోక సంగ్రహము రెండు జ్ఞాన రక్ష ఈశ్వరుని శరణాగతి చేయటం అన్నది నాలుగు రకాల భక్తులకి సమానమే ఆత్మభక్తుడు అర్థార్థి జిజ్ఞాసు జ్ఞాని అందరూ కూడా శరణాగతి చేస్తారు కానీ ఆ శరణాగతిలో ఉండే స్వరూపంలో భేదం మాత్రం చాలా ఉంటుంది కనుక జ్ఞాని శరణాగతి చేసేటువంటి ఉంటుంది వాసుదేవ సర్వృతి ఇది సర్వము వాసుదేవుడే అనే రూపంగా జ్ఞాని యొక్క శరణాగతి ఉంటుంది చాలా విలక్షణమైన శరణాగతి సో అది మూడవ అంశం నాలుగవ అంశం ఏమిటంటే సమహాత్మా సుదుర్లభ ఈశ్వరుడు దుర్లభుడు కాదు సుదుర్లభుడు అసలే కాదు ఎందుకంటే సర్వము ఈశ్వరుడే ఉన్నాడు ఈశ్వరుణ్ణి గుర్తించటమే ఆలస్యం తప్ప ఈశ్వరుడు దుర్లభుడు మాత్రం కాదు ఈశ్వరుడు ఇప్పుడు లేడనుకోండి ఇప్పుడు లేని ఈశ్వరుడు కాల పరిచ్ఛినుడు అయిపోతాడు ఇక్కడ లేడనుకోండి ఇక్కడ లేని ఈశ్వరుడు దేశ పరిచ్ఛన్నుడైపోతాడు ఈశ్వరుడు ఇది కాదు అని మీరంటే ఈశ్వరుడు వస్తు పరిచ్ఛనుడు అయిపోతాడు కాబట్టి ఈశ్వరుడు ఇప్పుడు ఇక్కడ ఇది అయి ఉన్నాడు ఇది అంటే ఏది ఏదైనా మీరు అనుకోండి ఈ పృథివీ ఉన్నాడు ఈ అగ్నియ్యై ఉన్నాడు తేజస్సు ఎంత వేడిగా ఉందో చూడండి ఈ వేడంతా కూడా అేజస్య ఈ వాయువై ఉన్నాడు ఈ అప్పులు అప్పులంటే జలములు ఈ జలములై ఉన్నాడు ఈ ఆకాశమై ఉన్నాడు కాబట్టి ఈశ్వరుడు ఇప్పుడు ఇక్కడ ఇది ఉన్నాడు ఈశ్వరుణ్ణి గుర్తించటంలో ఆలస్యం తప్ప లభించటంలో సమస్య సమస్య కాబట్టి ఈశ్వరుడు సులభుడు దుర్లభుడు కాదు సుదుర్లభుడు అసలే కాదు ని ఆశ్వరుని యొక్క రహస్యాన్ని తెలుసుకున్నవాడు మాత్రం చాలా దుర్లభుడు మామూలు దుర్లభుడు కాదు సుదుర్లభుడు ఎంత దుర్లభుడంటే మనుష్యానాం సహస్రేషు కశ్చిద్తకి సిద్ధయే యతతామతి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వత అనే శ్లోకం అంత మనం ఈ అధ్యాయంలోనే ఆరంభంలో చూసి ఉన్నాము కోట్లలో ఒక్కడు ఉంటాడు ఆ ఈశ్వరుని యొక్క సర్వవ్యాపకత్వాన్ని గుర్తుపట్టినవాడు కోట్లలో ఒకడు ఉంటాడు విష్ణుహో అనగానే చాలా మంది ఏమనుకుంటారంటే విష్ణు ఉంటే వైకుంఠంలో ఉంటాడు తిరుపతి తిరుపతిలో ఉంటాడు అనుకుంటాడు అంతేగాని విష్ణుహో అంటే ఒక పెర్సన్ పెర్సానిఫై చేసి పర్సానిఫికేషన్ ఆరంభంలో ఉపాయము అంతిమంగా ఆ పెర్సానిఫికేషన్ అని దాటకపోతే అదే బంధమై కూర్చుంటుంది అదే ఆటంకమై కూర్చుంటుంది సో విష్ణు అంటే ఒక పెద్ద ఆయన తప్ప ఈశ్వరుడు ఒక పెద్దాయన కాదు ఒక తత్వం ఈశ్వరుడు తత్వము పశ్చిమాం వేక్తి తత్వత ఎవడో ఒకడు ఎవడో ఎక్కడో ఒకడు తెలుసుకుంటాడు నన్ను తత్వంగా తెలుసుకుంటాడు ఈశ్వరుడు తత్వము వాయువు ఒక పెద్ద ఆయన అక్కడ ఎక్కడో నిలబడి ఉంటాడు అంటారా వాయువు వాయువు ఏంటి తత్వం అగ్ని వట్ ఈజ్ అగ్ని తత్వము అంటే ఒక పర్సన్ కాదు ఒక వ్యక్తి కాదు వ్యాపకమైనటువంటి తత్వం అదేవిధంగా ఈశ్వరుడు ఈ పంచభూతములు అనే అనేక తత్వముల రూపముగా ప్రకటమైన పరమతత్వమే ఈశ్వరు కాబట్టి విష్ణు అంటే సర్వవ్యాపకమైనటువంటి ఆ సత్య వస్తువుకి ఆ సత్యతత్వానికి విష్ణుహో అని పేరు విష్ణు అనే పదాన్ని ఆ విధంగా అర్థం చేసుకున్నవాడు నీకు చాలా దుర్లభుడుగా ఉంటాడు సుదుర్లభ సో కాబట్టి నేను ఈ మాట కూడా చెప్తూ వచ్చాను ఈశ్వరుని యొక్క పరిభాష మహాత్ముని యొక్క పరిభాష సమాజంలో చాలా తప్పుగా తెలుసుకుంటారు కాబట్టి ఈశ్వరుడు యొక్క అన్వేషణ అది ఎప్పటికీ ఒక కొలిక్కి రాదు అదేమీ సెటిల్మెంట్ ఉండదు వీడి జీవితం అంతా అన్వేషిస్తూనే ఉంటాడు ఈశ్వరుని నేను సాక్షాత్కరించుకున్నాను అనే మాటే ఉండదు ఎందుకంటే ఈశ్వరుడు అనే దానికి వీడి ఎందు వీడి బుద్దిలో ఉండే పరిభాష తప్పు ఆ పరిభాషని వీడు సరి సరి చేయకుండా కరెక్ట్ చేసుకోకుండా వీడు ఈశ్వర దర్శనం కోసం ఎంత గెలగల్లాడినా అదేం వర్కౌట్ కాదు అలాగే మహాత్ముడు అనే దానికి కూడా సమాజంలో ఉండే పరిభాష చాలా విడ్డూరమైన వింతయైన వికిలి పరిభాష ఉంటుంది ఇప్పుడు అంటే ఎవడు కంఠంలోంచి లింగం తీసినవాడు మహాత్ముడు అని ఓ కొంతమంది పరిభాష లేకపోతే ఏదో ఇలా అని ఏదో చేసిన వాడు మహాత్ముడు అని ఏదో పిచ్చి పిచ్చి పరిభాషలు వెకిలి పరిభాషలు ఉంటాయి తప్ప మహాత్ముడు పదానికి పరిభాష జనాలకి తెలియదు అంచేతనే జనులు మహాత్ముడిని గుర్తించలేకపోతారు కూడా సో ఈ విషయాలను కూడా మనం అనుకున్నాము అందుకే నేను గుర్తు చేశాను శ్లోకంలో ఉన్న టాపిక్ గుర్తు చేశాను ఆ సందర్భంలో మరో మాట కూడా గుర్తు చేస్తా నేను చెప్పాను ఇంతకు ముందు మీరు భగవద్గీత క్లాస్కు వచ్చారు మీరేం పురాణం కాలక్షేపానికి రాలేదు కాబట్టి అదొకటి నెంబర్ వన్ నెంబర్ టూ పురాణంలో పద్ధతిలో కథాకథ కథా ఆర్కెస్ట్రా సంగీతం నడుస్తూ కానీ భగవద్గీతలో ఇక్కడ తత్వ విచారం ఉంటుంది ఒకప్పుడు మనస్సులో ఉండే భావజాలానికి విరుద్ధంగా ఉంటుంది పెద్దపడి ఉండాలి అంతేగాని ఏమిటి రాజుకున్నది ఏంటి అని మీరు అనుకుంటే నేను ఐ కెనాట్ హెల్ప్ ఇట్ కాబట్టి మీరు ఎంతవరకు ఏ విశ్వాసాలని భావాలని కలిగి ఉన్నారో వాటికి విరుద్ధమైన భావజాలము ఇక్కడ గీతా క్లాస్లో ఉన్నా మీరు ఆశ్చర్యపడక్కర్లేదు ఉన్నా కాదు ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా సిద్ధంగా ఉండండి ఇంకే పైన కూడా రాబోతున్న శ్లోకాల్లో ఆ పరిభాష లోకంలో దేవుడు గురించి ఉన్న అభిప్రాయాలకి విరుద్ధంగా ఉంటుంది మీరు మానసికంగా అటువంటి వివరణకు సంసిద్ధులే ఉండమని నేను మిమ్మల్ని హెచ్చరిక చేసుకున్నాను సో భాష్యం చూద్దాము బహూనా జన్మనాం జ్ఞానార్థ సంస్కారాశ్రయాణ అంతే సమాప్త జ్ఞానవాన్ ప్రాప్త పరిపాక జ్ఞాన అనేక జన్మల యొక్క సమాప్తి ఎందు అనేక జన్మలు అంటే అనేక జన్మలు అందరికీ ఉన్నాయి దోమ కూడా ఎన్నో జన్మలయ్యాయి క్షేమకి ఎన్నో జన్మలయ్యాయి ప్రతి మనిషికి ఎన్నో జన్మలయ్యాయి మరి జ్ఞానం ఇచ్చి కూర్చోయట్లేదు అంటే అభిప్రాయం అనేక జన్మలు అంటే ఎటువంటి జన్మలు ఎవో జన్మలు కాదు జ్ఞానార్థ సంస్కార ఆశ్రయాణం జ్ఞానము ప్రయోజనముగా గల సంస్కారములను పట్టుకున్నటువంటి జన్మలు అటువంటి సంస్కారాలను మీరు ఆశ్రయించాలి వాల్యూస్ ఇప్పుడు మీకు ఎవడో మిత్రుడు గెస్ట్ వచ్చాడు అనుకోండి ఎవడో బంధువులో ఎవరో సరిగ్గా అదే టైంకి గీతా క్లాస్ ఉందనుకోండి మీరు ఆ బంధువులతో కబుర్లు చెప్తే కూర్చుని అయితే పాటు ఎక్కడితో కాఫీ హోటల్కి వెళ్ళిపోయి అక్కడ కూర్చుని మీరు క్లాసు మానేశారనుకోండి అది ఏ సంస్కారం అది ఆత్మజ్ఞానానికి విరుద్ధమైన సంస్కారం ఆత్మజ్ఞానానికి అనుకూలమైన సంస్కారం ఏమిటి మిగతా పనులన్నీ కట్టుపెట్టి గీతా క్లాసులో కూర్చుంటే అది జ్ఞానార్థ సంస్కారం కాబట్టి మన జీవితము ఎటువంటి సంస్కారములకు ఆశ్రయముగా ఉన్నది అన్నది చూసుకోవాలి మీ నిష్ట ఉన్నది కొంతమందికి నిష్ట ధనమునందు కొంతమందికి అధికారమునందు ఇవన్నీ లౌకిక నిష్టలు ఇంకొక నిష్ట భోగముల యొందు ఉంటుంది ఇవి లౌకిక నిష్టలు ఇక కొంతమందికి రిచువల్స్ కర్మ ఎందునిష్ట ఉంటుంది అక్కడ ఏదైనా రిచువల్ పోయి అక్కడ కూర్చుంటారు కూడికి అలా చూస్తూ ఉంటారు కూడా చేయరు రిచువల్ అలా చూస్తే ఏమవుతున్నాయి సినిమా అనుకున్నారా ఏమి చూడడానికి కానీ ఏదో కొంత జనం పొగపడతారు చూస్తూ ఉంటారు ఆ చేసేవాడు ఏదో చేస్తూ ఉంటాడు వీళ్ళు చూస్తూ ఉంటారు ఏమనుకుంటారంటే అలా చూస్తే అవుతుంది అనుకుంటాను చూస్తే ఏమీ అవదు ఎదరోడు భోజన చేస్తూ ఉంటాడు నేను భోజనం చేస్తూ ఉంటాను మీరు చూ చూడండి నేను చూస్తాను ఎలా అవుతున్నాను ఏ భో నాకు భోజనం పెట్టేయండి నేను తినేస్తాను మీరు చూస్తూ ఉండండి ఆ పోటుకు అక్కడితో ఆఖరు డూ దాట్ సో సినిమా క్రికెట్ మ్యాచ్ చూసినట్టు ఇప్పుడు సోఫాలో కూర్చొని పొటాటో చిప్స్ తింటా తర్వాత కోల్లా తాగుతావు కాఫీలు తాగుతావు క్రికెట్ మ్యాచ్ చూసామనుకోండి పొద్దు నుంచి సాయంకాలం దాకా ఉంటుంది మ్యాచ్ రోజంతా చూశారనుకోండి మీరు ఎంత ఎక్సర్సైజ్ చేసినట్టు అవుతుంది అరే భయ్ మీరు ఎక్సర్సైజ్ చేసినట్టేమవు మీరు ఇంకా సోమరిగా తయారవుతారు పైగా ఎండలో నిలబడి బాలు వేసేవాడు వాడు కొట్టివాడు ఇంకోడు మీరు ఊరికేళ్ళ గాలివాటంగా చూస్తూ ఉండడమే తప్ప మీకు పార్టిసిపేషన్ ఏమి కదా దిస్ కైండ్ ఆఫ్ స్పెక్టేటర్షిప్ ఎస్పెషల్లీ రిచ్యువల్ దగ్గర ఈ స్పెక్టేటర్షిప్ వల్ల ఒరిగింది అది నేర్చుకునేవాడు రిచువల్స్ నేర్చుకునేవాడు చూసి నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది తప్ప క్రికెట్ ప్రాక్టీస్ చేసుకున్నవాడు పెద్దవాళ్ళు ఎలా ఆడుతున్నారో చూసేదంటే ఆడు అన్నం మీరు నేను క్రికెట్ చూడడం ఎందుకంటే మోకాళ్ళ ముప్పులతో మనం నాలుగు అడుగులు సరిగ్గా వేయలేం కదా మీరు నేను క్రికెట్ చూసి ఏం చేస్తామంటే వినోదము వినోదం కోసం చూస్తున్నాను ఎంటర్టైన్మెంట్ దీన్నే రిలిజియస్ ఎంటర్టైన్మెంట్ అక్కడ ఏదో చేస్తూ ఉంటాడు ఇంకొక ఆయన ఆయన ఏదో చేస్తూ ఉంటాడు ఒక మనం అలా చూస్తూ So, that is, they are not going to help anybody. You uh, know, I'm not going to tell you about the first time. So, if you do a meera swayanga, that is a karma nishtha. If you look at that, there is no karma nishtha. Meera swayanga is a karma nishtha. Karma nishtha is not a knowledge. There is no upasana. There is no upasana. There is no upasana. ఉపాసన అంతఃకరణ శుద్ధి కోసం చేయదగ్గది కర్మని కర్మయోగంగా చేయదగ్గది కానీ వాటి ఎందు నిష్ట పెట్టుకున్నట్లయితే జ్ఞానము జీవితంలో రాదు నిష్ఠ జ్ఞానమునందు ఉండాలి అటువంటి జ్ఞానార్థ సంస్కారములకు ఏ జన్మ ఆశ్రయమవుతుందో అటువంటి జన్మలు అనేకం గడిస్తే అప్పటికి జ్ఞానము లభిస్తుంది జ్ఞానము పరిపక్వమవుతుంది పరిపాక జ్ఞానహ ఎందుకంటే ఈ జ్ఞానము పరిపాకము అది పరిపక్వం కావాలి మామిడికాయ కనపడుతుంది మన బంగిని పిల్లి మామిడికాయ ఉంటుంది ఇంతకాయ ఉంటుంది పచ్చిగా ఉంటుంది మీరు మొక్క కోసుకొని నోట్లో వేసుకోండి పళ్ళు పులిసిపోతాయి తినలేరు దాన్ని వీళ్ళు ఏం చేస్తారంటే ఏదో మాగ పెట్టేసి పచ్చగా చేసేసి అమ్మేస్తారు ఇప్పుడు వెళ్ళి మీరు బంగిని పిల్లుకుంటే అది పుల్లగా ఉంటుంది నేన వచ్చేదాకా బంగిని పిల్లలో తీయదనం రాదు కంగారు పడి భంగిని పిల్లులు కాదు కంగారు జస్ట్ వెయిట్ ఉంటే అక్కడ వాడు పెట్టేసి పచ్చగా చేసేసి వాడు అమ్మేస్తూ ఉంటాడు కేజీ పది రూపాయలు ఇరవై రూపాయలు మీరు వెళ్ళి కొనేస్తారు కంగారు పడద్దు తోడా తోడ వెయిట్ కరో ఎందుకంటే దాంట్లో తీపి రావడానికి కొంత టైం పడుతుంది ఇప్పుడంతా కూడా లేతకాయలు వస్తాయి పచ్చగా ఉన్నంత మాత్రాన అవి ముద్దినట్టు కాదు దాంట్లో తీపి ఉండదు దానికి పచ్చగా చేసే ప్రొసీజర్స్ కొన్ని ఉంటాయి ఈ సరిగ్గా ముదరని కాయలని ఏదో ఎస్క్లిన్ గ్యాస్ ఏదో ఆ అట్మాస్ఫియర్లో పెట్టేస్తే సో ఆయనకు తెలిసి కెమికల్ ఏటోనం సో పెట్టేస్తే మీకు అది పచ్చగా అయిపోతుంది ముద్దిపోతుంది మీరింటికి తీసుకొచ్చి కోసి నోట్లో పెట్టుకుంటే పుల్లగా ఉంటుంది పూల్లగా ఉంటుంది లేకపోతే తప్పగా ఉంటుంది తీయగా మాత్రం ఉండదు మామిడికే పచ్చడి చేసుకుని పడుకొస్తుంది పచ్చిగా ఉంటే పండుగ ఉంది కనుక పచ్చడి కూడా పండుతాం సో కాబట్టి కంగారుపడి మంగినిపల్లి మామిడి గారు కొనదురు అలాగే జ్ఞానం కూడా ఆత్మజ్ఞానం కూడా సర్వం ఖల్విదం బ్రహ్మాని ఆత్మాచ బ్రహ్మాని లేకపోతే వైరాగ్యం గురించి కబుర్లు ఈ కబుర్లు చెప్పడం తేలిక కానీ అవి అనుభవానికి తెచ్చుకోవటం చాలా కష్టం ఆ పరిపక్వ స్థితికి పండు ముగ్గినట్టుగా ఆ జ్ఞానములో ముగ్గిపోవాలి రసగుల్లా మీకు చెప్పాను అదే రసంతో సోక్ ఉంటుంది ఆ రసంతో సోక్ అయిపోయిన దాన్నే రసగుల్లా అంటారు ఆ రకంగా ఆ జ్ఞాననిష్టలో మునిగి తేలినటువంటి వాడు అది అవాన్ని జ్ఞాని అంటారు అటువంటి స్థితి సిద్ధించటానికి అనేక జన్మల పుణ్యం అవసరమవుతుంది మాం వాసుదేవం ప్రత్యగాత్మానం ప్రత్యక్షత ప్రపద్యతే వాసుదేవుడనైనా నన్ను పొందును ఇప్పుడు వాసుదేవుణ్ణి పొందుట అంటే ప్రత్యక్షముగా పొందును ప్రత్యక్షముగా పొందున ఈ ప్రత్యక్షంగా పొందును ఉన్నదానికి నేను మీకు దృష్టాంతం చెప్తాను ఒకసారి నేను హృషికేశ్ లో స్వర్గాశ్రమానికి వెళ్తున్నాను వెళ్తుంటే అక్కడ పది మంది పిల్లలు వచ్చారు మహారాజ్ మహారాజు అని వాళ్ళకి చాక్లెట్లు ఇస్తారు ఈ సాధువులు ఏం చేస్తారంటే చాక్లెట్లు పళ్ళు ఏవో సంజీలో వేసుకుంటారు ఆ సంగతి పిల్లలకి తెలుసు ఆ పిల్లలు వచ్చి మహారాజు మహారాజు అని దండం పెట్టి వెనకాల కొడతారు ఎందుకని పండుగ ఫలమో దొరుకుతుంటారు ఈ పిల్లలు వచ్చారు ఆ పిల్లల్లో వాళ్ళు సరే నా దగ్గర ఓ చాక్లెట్లుంటే ఇచ్చారు వాళ్ళలో ఒకడు అడిగాడు మహారాజ్ భగవాన్కు అది కావు పిల్లలు చాలా స్మార్ట్గా ఉంటారు ఇప్పుడు ఈ కుర్రాడిని అడిగాను నీ పేరు ఏమిటంటే కేవీఆర్ అని చెప్పాడు కేవీఆర్ కేసీఆర్ కేఎస్ఆర్ అలా పేరు పెట్టుకుంటారు కదా అలాగే ఆ కురాడి పేరు కేవీఆర్ ఏమిటా ఎక్స్ వివరాలు ఏమిటంటే కే అతను ఆ కుర్రాడి పేరు చిన్న పిల్లాడు కేవీఆర్ అని చెప్పాడు అలాగే ఎనీవే సో ఈ పిల్లలు చాలా స్మార్ట్ ఉంటారు వాళ్ళ వాళ్ళు అడిగారు నన్ను ఇద్దరు ముగ్గురు నలుగురు నలుగురు ఐదుగురు కలిసి అడిగారు మహారాజ్ భగవాన్ కోది ఖా అని అడిగారు దేవుడిని చూపించమని అడిగారు అంటే మహారాజ్ అంటే దేవుడు అని వాళ్ళు ఎవరో చెప్పారు అది మహారాజు దేవుడు మీరు అలా అలా చేయకుండా అని ఆ చెప్పుకుంటారు అంటే అప్పుడు నేనేం చేశాను నా దగ్గర భగవద్గీత గీతా పుష్ప వాళ్ళ భగవద్గీత ఉంది దాని మీద కృష్ణుడు బొమ్మ నేను చెప్పాను ఇందుకో అని ఇది దేవుడు అని అంటే వాళ్ళు ఎవన్నారో ఏ నహీ అసలీ అసలీ భగవాన్ కోది అని అర్థమైందండి మీకు ఇది కాదుట అసలైన దేవుణ్ణి చూపించమని అడిగారు నాకేమనిపించిందంటే పెద్దవాళ్ళకంటే పిల్లలైనా ఏమో అని అనిపించింది నేను చాలాసార్లు అలా అనుకుంటూ ఉంటా కూడా ఎందుకంటే బొమ్మ చూపిస్తే ఫోటో చూపిస్తే వారు ఇది కాదు అసలైన చూపించాలని అడుగుతున్నాడు కూడా మామూలుగా జనం అందరూ ఫోటోలు చూసేసి సంతోషపడిపోయి ఇళ్ళకి వెళ్ళిపోతారు పోతా కాబట్టి బొమ్మ వాటెవర్ చూసేసి సంతోషపడిపోయి ఇంటికి వెళ్ళిపోతారు అలాంటిది అసలీ భగవాన్ కొద్ది కా అంటే ఇదేమిటి ఏమన్నా అసలీ భగవాన్ అంటే మరి ఇది ఏమిటవుతుందండి బొమ్మ ఏమిటవుతుంది నకిలీ అవుతుంది కదా కాపీ అవుతుంది తప్ప ఒరిజినల్ అవ్వదు కదా కాబట్టి ప్రత్యక్షత ప్రపజ్ఞతే కాబట్టి మనం ఏదో ఊరికే గతానుగతికోలో కహా మా చిన్నప్పటి నుంచి మేము పూజ చేసుకుంటున్నాం ఉండి మా చిన్నప్పటి నుంచి దేవాలయానికి వెళ్తున్నాండి దీన్ని కాంప్లెసెన్సీ అంటారు ఇంగ్లీష్లో అలా వర్కౌట్ కాదు ఒకరాడు ఉన్నాడు ఇంటర్మీడియట్ విద్యార్థి ఏమో ఏం చేస్తున్నా ఇంటర్మీడియట్ ఫైనల్ చదువుతున్నాను కాలేజీకి వెళ్తున్నా కాలేజీకి వెళ్ళడానికి ఆరు మాసాల నుంచి కాలేజీకి వెళ్తున్నాను అన్నాడు ఓకే ఇళ్ళరా ఈ పవర్ టూ ఇయర్స్ ఇంటగ్రేషన్ ఎంతో చెప్పాను అంటే తెత్తే మేము మేమే మరి నువ్వు ఆరు మాసాల నుంచి కాలేజీకి వెళ్ళి ఇంక నేర్చుకున్నావురా అంటే ఏమీ లేదు పెద్ద నేర్చుకున్నది ఏమీ లేదు ఇంతే వెళ్తున్నాడు వస్తున్నాడు మరి విద్యార్థుల్లో ఉండొచ్చా ఉండకూడదు తక్కువ మన సమాధానం చెప్పాలి అదేవిధంగా చిన్నప్పటి నుంచి పూర్తి చేసుకున్నాం ఎప్పటి నుంచో మేము ప్రతి సంవత్సరం తిరుపతి వెళ్ళి వస్తాం అని ఒకటంటే మేము రెండు సార్లు వెళ్తామని ఇంకొకటి సో ఐసార్ మనం మన అధ్యాత్మ జీవితాన్ని గట్టిగా ప్రశ్నించుకోవాలి మనం ఏమి అధ్యాత్మ జీవితాన్ని జీవిస్తున్నాము ఏమిటి ఈశ్వరునితో మనకున్న రిలేషన్షిప్ యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి అని ఎవరికి వాడు చాలా దృఢంగా ప్రశ్నించుకోవాలి అటువంటి ఇప్పుడు పాఠం చెప్పేప్పుడు రెండు రకాలుగా ఉంటాయి పాఠాలు ఒకటి కన్సోలింగ్ రెండవది షేకింగ్ కన్సోలింగ్ అంటే ఓరార్పు పాఠం అంటే బాగుందండి బాగుంది మీరు చక్కగా పూజలు అవి చేసుకుంటున్నారు బాగానే ఉంది దేవుడు అంతా కులాసాగా బాగుంది డబ్బు దస్తం అంతా దేనికి లోటు లేకుండా ఇప్పుడు సంసారానికి సంసారం అతని దేవుడికి దేవుడు అన్ని మీరు చక్కగా చేస్తున్నారు చాలా బాగుంది అని మీరు మహా సంతోషపడిపోతారు ఇళ్ళకి వెళ్ళిపోతాం ఏడున్నరకి ఆహార ఇచ్చేసి వెళ్ళిపోతాం దాన్ని ఆ పాఠాన్ని కన్సోలింగ్ అంటారు ఓదార్పు అంటారు ఇంకో పాఠం ఎలా ఉంటుందంటే షేక్ చేసి పెట్టడం మనం మనిషిని షేక్ చేయటం షేక్ చేస్తే కానీ వాడికి బురగ ఎక్కదు షేక్ చేయాలి కక్కునిపోయాలి పట్టుకున్నాను ఏమిటరు అదేవుడు అంటున్నావు నీకేం తెలిసింది దేవుడి గురించి అని ఎవడో ఒకడు ఎప్పుడోప్పుడు అడగాల కట్టదా అడగకపోతే వీడికి ఏం తెలుస్తుంది తను చేసుకున్నదే దేవుడు అనుకుంటాడు చిన్నపిల్లలకి తెలుసు బొమ్మ చూపించేది దేవుడు అంటే కాటుకారు స్వామికి అసలు ఈ దేవుడిని చూపించమని అడిగాడు నాలాంటి పెద్దవాడు సిగ్గుపడా పెద్ద విధంగా అడిగాడు ప్రశ్న కాబట్టి ప్రత్యక్షత ప్రపజ్ఞతే ఈశ్వరుని యొక్క అనుభూతి కలగాలి అనుభవం అనుభూతి కలగాలి నాకు ఈశ్వరుని యొక్క అనుభూతి గలదు అని వ్యక్తి తాము తెలుసుకోగలగా అంటే హైదరాబాద్ దగ్గర కోతలు కోయమని నేను ఆ డిపార్ట్మెంట్ వేరు అలా వ్యక్తిగతంగా ఒక సాధకునిగా నాకు ఈశ్వరుని యొక్క అనుభూతి గలదు ఈ నడుస్తున్న జగన్నాటకాన్నంతని నడిపించేవాడు ఈశ్వరుడే ఒక హయ్యర్ పవర్ ఒక అతీంద్రియ శక్తి ఈ నాటకాన్నంతనే నడిపిస్తోంది అనే అనుభూతి నీకుందా ప్రతి అణువులో ప్రతి ప్రాణిలో ఈగలో దోమలో పశువులో పక్షులు మనుషులు ఒకే దేవుడు ప్రకాశిస్తున్నాడు అనే అనుభూతి నీకుందా ఉంటే యూ టే పోతే లేకపోతే యూ డూ సంహోర్ శ్రవణం అంతేగాని కాంప్లెసెన్సీ వల్ల ఏమీ ఒరిగితే ఉండదు కాబట్టి ప్రత్యక్షత ప్రతిపత్తి చెప్తే డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ గాడ్ దీన్నే గాడ్ కాన్షియస్నెస్ అంటారు అంటే ఇప్పుడు నేను ఎటు చూస్తుంటే నా నిత్య జీవితంలో వరల్డ్ కాన్షియస్ వరల్డ్లీ కాన్షియస్ మనకి ప్రపంచ అనుభవము ప్రపంచానికి సంబంధించిన సకల అనుభవములు కొనుంటాయి గాడు దగ్గరికి వచ్చేపటికి మనకి ఏమీ తెలియదు తెలియకపోతే తప్పు లేదు కానీ తెలియదు అనే సంగతి కూడా తెలియదు అదేమిటండి మాకు గాడ్ తెలియకపోవడం ఏమిటి మేము చిన్నప్పటి నుంచి దేవుడి దగ్గరికి వెళుతూనే ఉన్నామే అంటే పైగా అంటాడు ఆ దేవుడు మా ఇంటి దేవుడు అంటాడు వీళ్ళ ఇంటి దేవుడు వీడి పెరట్లో కట్టేసేడు దేవుడు మీకు లోకంలో ఎటువంటి పదప్రయోగాలు ఉంటాయి ఇలవేల్పు అంటాడు కులదైవం అంటాడు మా వంశదైవం అంటాడు మా వర్ణ మా కులానికి దైవం ఉంటాయి రకరకాలుగా మాట్లాడతాయి ఒకళ్ళు ఒకసారి నాకు అష్టోత్తర శతనామాలు ఒకటి ఇచ్చారు ఇచ్చి ఈ వందల ఎనిమిది నామాల్లో మాకు అర్థం తెలియట్లేదు చెప్పమని అడిగారు చెప్పొచ్చు తప్పేం కాదు సంస్కృత పదాలే కదా అది తప్పులుంటే దిద్దు కూడా మరి అర్థం చెప్పచ్చు సో ఆ నామాలు చెప్తున్నాను నేను మాటవర్షికి ఈ నామాలు ఎప్పుడు వినలేదే చిత్రంగా ఉన్నాయని అర్థం చెప్తున్నాను అంటే ఇప్పుడు ఆ వ్యక్తి ఏమన్నాడంటే ఇవి కేవలము మా కులం వాళ్ళు వాడుకునేటువంటి నామాలేనండి అని చెప్పాడు ఇంకొంచెం ముందుకు వెళ్తే ఆ కులం పేరుతోటి ఫలానా కుల ఆరాధ్యాయ నమహ ఫలానా కులం వారి చేత ఆరాధింపబడే ఆ దేవతకు నమస్కారము అని నామం కూడా అలాంటి నామం కూడా ఒక సో ఈ విధంగా సో దీన్ని ఈశ్వర జ్ఞానం ఈశ్వర జ్ఞానం అలా ఉండదు కాబట్టి సకల పరిచ్ఛేదములకు అతీతమైనటువంటి ఆ ఈశ్వరీయ వ్యాపకమైన తత్వాన్ని జీవితంలో అనుభవానికి తెచ్చుకోని విధంగా అంతఃకరణాన్ని శుద్ధి చేయవలసినటువంటి కూచి సాధకునిపోయి ఉంటుంది ఆ పని ఎప్పుడు చేస్తాడు నాకు ఈశ్వరుని యొక్క అనుభవము లేదు అని తెలిసినప్పుడు చేస్తాడు నేను చేసుకున్నది ఈశ్వరుడు ఆల్రెడీ నేను పోకెట్లో పెట్టేసుకుని తిరుగుతున్నానంటే ఇంకా వాడే వాడేవి చేస్తాడు వాడు చేసి ప్రసక్తే లేదు నేను ఒక పెద్ద మనిషిని కలిశాను ఈ ఎక్కడికి వెళ్తున్నారని అంటే ఈశ్వర దర్శనానికి వెళ్తున్నానండి అన్నాను నేను అంటే ఆయన ఉన్నారు మీకు దర్శనానికి వెళ్ళాలి నాకు ఇంకా ఇబ్బంది ఏం లేదన్నారు అబ్బాయి ఎందుకనంటే ఆయన ఉంగరం చూపించారు నా ఉంగరంలో నేను ఈశ్వరుణ్ణి ఫిక్స్ చేసేసాను అని పెద్దగా అక్కడ దేవుడు బొమ్మర బంగారంతో చేసేసారు నా దేవుడు ఇక్కడే ఉన్నాడు అప్పుడప్పుడు ఆయన ఇలా ముద్దు పెట్టుకుంటూ ఉంటారు కాబట్టి ఇలాంటి వేషాలు కాదు ఈశ్వరుని యొక్క అనుభూతి గాడ్ కాన్షియస్నెస్ గాడ్ కాన్షియస్నెస్కి అనేక లక్షణాలు ఉన్నాయి నేను సందర్భం వచ్చినప్పుడు చెప్తూ ఉంటాను కాబట్టి అటువంటి ప్రత్యక్షత ప్రతిపద్యతే తర్వాత ప్రత్యగాత్మానం ఈశ్వరుణ్ణి నాకంటే భిన్నముగా తెలియట అనేది ఉండదు ఈశ్వరుణ్ణి ఆత్మరూపంగా తెలియడమే ఉంటుంది ప్రత్యగాత్మానం సో వేదాంత విద్యార్థులకు అవసరమని నేను ఆ పదాన్ని వివరిస్తున్నాను మామూలుగా పబ్లిక్ లెక్చర్లో అయితే అవాయిడ్ చేసి ముందుకు పోతా ఎందుకంటే ఇప్పుడు ఆ పదాన్ని పట్టుకుని సాగతీసి జనాన్ని ఎందుకులో హింస పెట్టడం కానీ మరి భాష్య పాఠం లేదు విద్యార్థులని మనసులో పెట్టుకుని కొన్ని పదాలు చెప్పక తప్పదు ప్రత్యక్ ఆత్మ ప్రత్యేక అంటే అసలైన ఆత్మ ఇప్పుడు ఈ దేహం మీ ఆత్మ ఏమిటని అడిగారనుకోండి సపోజ్ నా ఆత్మ నా ఆత్మ అంటే స్వరూపము ఏమి అని అడిగారు అనుకోండి అయ్యా మీ స్వరూపం ఏమిటని అడిగారు అనుకోండి అడిగితే పేరు చెప్పారనుకోండి సుబ్బారావు అన్న పేరు చెప్పారనుకోండి సుబ్బారావు పేరు అది స్వరూపం కాదు కాబట్టి అది అసలైన ఆత్మ కాదు కులం చెప్పారనుకోండి మేము ఫలానా కులానికి జన్మ అది అసలైన ఆత్మ కాదు వర్ణం చెప్తే అది కాదు వర్గం చెప్తే అది కాదు ప్రాంతం చెప్తే అది కాదు ఇంటి పేరు చెప్తారు కొంతమంది అది కూడా అసలైన ఆత్మ కాదు ఈ దేహము కాదు ఇంద్రియములు కాదు ప్రాణశక్తి కాదు మనస్సు అసలే కాదు అహంకారం కాదు వ్యక్తిత్వం కాదు మరి ఏది ఏది కాదో చెప్పగలుగుతాం ఏదవనో చెప్పలే వీటినన్నిటినీ నువ్వు నిషేధించి నిలిచి ఉండు అది ఏదో అదే అది మీరు అనుభవపూర్వకంగా తెలుసుకునేది కానీ వర్ణించి చెప్పేది కాదు కదా కనుక వీటన్నిటినీ నిషేధించి మీరు మానసికములైన కల్పనలు నేను నా స్వరూపము అనే దాని గురించి ఈ కల్పనలనన్నిటినీ నిరాకరించి అలాగా ఆకాశము వలె నిర్మలంగా స్వచ్ఛంగా నిశ్చలంగా నిలిచి ఉండండి అదిగో ఆ చైతన్యమే మీ స్వరూపం దాన్నే ప్రత్యేగాత్మ అని అంటారు అటువంటి ప్రత్యేగాత్మ రూపంగా ఈశ్వరుణ్ణి తెలుసుకో తెలుసుకోవడమే ఉంటుంది తప్ప ఈశ్వరుడు మీ దగ్గరికి వచ్చి అలా ఎదుర్కొన్నా నిలబడ్డు ఒకరికే కథల్లో అలా చెప్తారు కథల్లో చెప్తారు దానికి ఏదో సింబాలిజం ఏదో ఉంటుంది కాబట్టి ప్రత్యేగాత్మానం ప్రతిపద్యతే ప్రత్యేగాత్మ రూపంగానే ఈశ్వరుణ్ణి తెలుసుకోవటానికి అవకాశం ఉంటుంది ఈ సందర్భంలో నేను భాగవతంలో ఒక చిన్న దృష్టాంతం చెప్తాను కపిల భగవానుడిగా శ్రీహరి పరమేశ్వరుడు కపిల భగవానుడుగా అవతరిస్తాడు ఎవరికి దేవహూతి కర్దమ మహర్షి అనే దంపతులకి కపిల భగవానుడే పుడతాడు మూడో మూడో స్కంభంలో ఉంది కపిల దేవహూతి సంవాదము అప్పుడు పుట్టిన కొంతకాలానికి ఈ కర్దమ మహర్షి ఈ కపిల భగవానుడి దగ్గరికెళ్లి హే మహాత్మా హే పరమేశ్వర నీవు నా కొడుకుపై జన్మించావు నా మహాభాగ్యం మరి నువ్వు నాకు సెలవిస్తే నేను ఈ పాటికి అడవికి పోయి నేను అక్కడ సన్యా సన్యసించి ఆత్మరూపంగా ఈశ్వరుణ్ణి తెలుసుకుంటాను నాకు అనుమతి ఇవ్వమని అడుగుతాడు ఇప్పుడు మీరు ఆలోచించండి శ్రీహరి అవతరించాడు కపిల భగవానుడిగా ఆ సంగతి ఆయనకి తెలుసు ఆయన ఇంక మళ్ళీ అడవికి పోవడం ఏంటండి ఈశ్వరుణ్ణి అడవికి పోవడం అంటే ఏమిటి తన ముందున్న పరిచ్ఛిన్నమైన మానవాకృతి ఏదిగలదో ఆ మానవాకృతి ఈశ్వరుడు అనే జ్ఞానము అది పూర్ణం కాబట్టి ఎందుకంటే దాంట్లో రెండు ఇబ్బందులు ఉన్నాయి ఒకటి ఒక పరిచ్ఛిన్నమైన నరదేహము ఈశ్వరుడు అది తప్పు రెండు ఈశ్వరుడు నాకంటే భిన్నంగా మరో వ్యక్తిగా ఉన్నాడు అది తప్పు కాబట్టి నామరూపములో ఒక ప్రత్యకాత్మరూపంగా ప్రకాశించే ఈశ్వరుణ్ణి తెలుసుకోవడం కోసం నామరూపాత్మకంగా ఎదురుకుండా ఉన్న ఈశ్వరుణ్ణి విడిచిపెట్టి అడవికి పోయాడు ఆయన అడవికి వెళ్తానంటే శ్రీ భగవానుడు ఆశీర్వదించి పంపించాడు ఎస్ ఎస్ ఆ పంచాయ అలాగే నీకు మోక్షమోసం అని చెప్పి కాబట్టి ఎదురుకుండగా ఈశ్వరుడు కూర్చున్నా మీరు ఈశ్వరుణ్ణి ఆత్మరూపంగా తెలుసుకోవడము తప్పదు అంట్లో రహస్యముది ఆ కథల యొక్క సింబాలిజం ఆ విధంగా ఉంటుంది కాబట్టి ప్రత్యగాత్మరూపేణ ప్రత్యేగాత్మతయా మంచిది కథం ఏ విధంగా తెలుసుకోవాలి దీని మీద శ్రీరామకృష్ణుడు వారు బాగా చెప్పేవారు ఆ అంతశ్చేతన అంటే ఇన్నర్ అవేర్నెస్ అంటే లోపల తన తన యందు తాను దేహాభిమానము మనస్సు యొక్క సుఖ దుఃఖ నాది నేను అనే అభిమానము అసలు ఏ రకమైన అభిమానము లేకుండా ఆ శుద్ధ సాక్షి చైతన్య రూపంగా నిలిచి ఉండుట దాన్ని ఇన్నర్ అవేర్నెస్ అంట అంతర్ముఖత్వం ఎవడైతే అంతర్ముఖుడై ఉంటాడో వాడికి మాత్రమే సకల జగత్తు కూడా ఈశ్వరుని యొక్క ఆ చైతన్యము చేత వ్యాప్తమై ఉన్నది అనే సత్యం అనుభవానికి వస్తుంది అని అంటారు శ్రీరామకృష్ణుడు గారు కనుక అటువంటి అంతర్ముఖత్వాన్ని మనం సాధించుకున్నట్లయితే ముందు ఆ తర్వాత మనకి ఐశ్వర్య జ్ఞానము సాక్షాత్కారము కలుగుతుంది ఏ విధంగానో కథం ఏ విధంగానో వాసుదేవ సర్వమితి ఈ సర్వము వాసుదేవుడే అనే విధంగా కలుగుతుంది ఇదంతా కూడా విస్తారంగా చెప్పాను యేం సర్వాత్మానం మాం నారాయణం ప్రపద్యతే సమహాత్మా ఎవరైతే ఈ విధంగా సర్వాత్మనదు నన్ను శరణాగతి చేస్తాడు వాడు మహాత్మ మహాత్ముడు అంటే ఓ గుడి కట్టి ఆ గుడి లోపల దేవుణ్ణి పెట్టి ఇదిగో వీడు దేవుడు వీడిని ఆ దేవుడికి నేను ప్రతినిధిని రిప్రజెంటేటివ్నే అంటే అది మహాత్ముడు కాదు అది కూడా సంసారమే అని కూడా సంసారంలో భాగమే ఇప్పుడు దేవుణ్ణి ఒక పరిచ్ఛిన్ను చేసి ఆ పరిచ్ఛిన్నుడైన దేవుడికి నేను రిప్రజెంటేటివ్నే అంటే క్యా బార్క అది దళారీ వ్యవస్థ కింద ఉంది తప్ప అది ఈశ్వరీయ తత్వానికి అనుకూలంగా లేదు కాబట్టి అలా కాదు సో సర్వాత్మా సకల ప్రాణుల హృదయంలో ఆత్మచైతన్య రూపంగా ఆ పరమేశ్వరుడే ఉన్నాడు ఆ ఈశ్వరుడే నా హృదయంలో కూడా ఆత్మచైతన్య రూపంగా ప్రకాశిస్తున్నాడు అది సర్వాత్మ దేని సర్వాత్మ భావము అది మోక్షమునకు మేరుదండము వంటిది మోక్షం అంటే అదే నారాయణం నారాయణ అనగానే చాలా మంది ఏమనుకుంటారంటే చతుర్భుజాకారంలో వైకుంఠంలో నివసించే ఓ పెద్ద ఆయన నారాయణ సినిమా స్క్రిప్ట్ కి అనుకూలంగా ఉంటుంది తప్ప తత్వానికి అనుకూలంగా ఉండదు ఎందుకంటే సినిమా స్క్రిప్ట్ అంటే వైకుంఠలోకం చూపిస్తారు అట్టలతోటి అసీనొకటి వేసి పెడతారు అది వేసి ఇంక తీయరు అలాగే అట్టు పెడతారని కూడా చెప్పారు ఎవరో దాంతో అట్ట మేఘాలువి ఉంటాయి అట్టమేఘాలోవి ఉంటాయి అవైకుంఠలోకము ఎవో ఇవేవి ఉంటాయి అక్కడ ఒక ఆయన కూర్చుని ఉంటాడు సో ఇంకెవో ఉంటాయి సో ఆ రకంగా లైక్ దాట్ బట్ సోకే అవి ఉపాసన కోసం అలా నిర్ధారిస్తారు ఆరంభంలో బట్ నారాయణ అంటే సర్వాత్మానం నారాయణం నారాయణ శబ్దానికి నిర్వచనం ఉన్నది నేను ఇలా చెప్తూ ఉంటాను మీరేమో అనుకోకండి ఇక్కడ ఉన్న సందర్భం అట్టిది నేను అపాలిసెటిక్గా ఉంటున్నాను ఎందుకంటే నారాయణుడు నారాయణ అంటే మీరేదో ధోరంలో సినిమా నారాయణుడు అని ఉంటాడు ఒకడు ఒక సినిమా స్క్రిప్ట్ మోడల్లో మీరు ఏదో అనుకుంటూ ఉంటారు అది కాదని చెప్పడం ఇదో ఇదో ప్రారంభం నాకు సో ఎందుకంటే ఈ డజంట్ వర్క్ లైక్ దాట్ మీకు తెలుసు ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ అని ప్రతి తెలుసు కానీ ఎవడో ఒకడు షేక్ చేసి చెప్పివాడు ఎవడో ఒకడు ఉండాలి అందుకోసం నేను చెప్తున్నా సో నరాహ అయనం నారాయణ ఎస్య ఇది నారాయణ నరాహ అంటే ప్రాణులు ప్రాణులు నివాసస్థానముగా గలవాడు నారాయణుడు ప్రాణులు నివాసస్థానముగా అది నారాయణుడు అంటే ప్రాణులు అంటే ఈగ దోమ చీమ పక్షి పశువు మనిషి దేవత ఇన్ని రకాల ప్రాణులందు కూడా ఆ చైతన్య రూపంగా ప్రకాశించేవాడే నారాయణ ఇప్పుడు ఎలక్ట్రిసిటీ అంటే ఏమని చెప్పాలనుకోండి ఎలక్ట్రిసిటీని మీరు చూపించమన్నా అడిగితే నేను మీకు ఏమని చెప్పగలను ఈ దీపములన్నిటి ప్రకాశిస్తున్నదే ఎలక్ట్రిసిటీ అని చెప్పగలను అలా మీరు ఎలక్ట్రిసిటీని డైరెక్ట్గా చూపించమంటే అది అది చూపించడం కుదరదు మీరు మీరు కనుక వైర్ పట్టుకుంటే ఒళ్ళంతా జల ధరించినట్టు అయిపోతుందే అలా చేసేది ఎలక్ట్రిసిటీ అని చెప్పచ్చు కాబట్టి అలా చేయొద్దు మీరు దయచేసి కాబట్టి ఈ చాలు ఈ దృష్టాంతం సరిపడుతుంది ఈ దీపములన్నింటి ప్రకాశించేది ఎలక్ట్రిసిటీ అని చెప్పొచ్చు అలా కాకుండా ఎలక్ట్రిసిటీయా మీకు తెలీదా ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ అనేది ఒక పెద్ద పేరు ఆ పెద్ద ఫలానా ఊళ్ళో ఉంటాడు ఎక్కడ ఉంటాడు సింగరేణి సింగరేణం లేకపోతే సింగూరు లేకపోతే శ్రీశైలం హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ పెద్ద బిల్డింగ్ ఉంది ఆ బిల్డింగ్లో ఉంటాడు ఆయన ఆ పెద్ద ఆయన అక్కడ ఎయిర్ కండిషన్ రూమ్లో కూర్చుని ఉంటాడని నేను చెప్పారనుకోండి సపోజ్ అప్పుడు మీరందరూ బలంగా తలకే ఊపారనుకోండి అప్పుడు ఏమనుకోవాలి దాన్ని కాబట్టి నరాహ అయనం ఎందుకంటే సర్వాత్మానం నారాయణం గురించి మాట్లాడుతున్నాం ఎప్పుడు కూడా ఈ సందర్భంలో మీ దృష్టికి ఒక అంశాన్ని తీసుకొస్తాం ఈ తత్వం దగ్గరికి వచ్చేప్పటికీ పౌరాణిక దృష్టికోణము దార్శనిక దృష్టికోణము అని రెండు ఉంటాయి సో భగవద్గీత అంతా కూడా దార్శనిక దృష్టికోణంతో మాత్రమే ఉంటుంది పౌరాణిక దృష్టికోణంతో ఉండదు మీరు ఆ సత్యాన్ని ఒకదాన్ని గమనించాల్సి నారాయణ అనగానే ఆయన వైకుంఠంలో ఉంటాడు నాలుగు చేతులు ఉంటాయి కత్తి గద పట్టుకుంటాడు ఇద్దరు భార్యలు ఉంటారు ఇవ్వేవో చేస్తూ ఉంటాడు బయట జేయుడు విజయుడు గైడు గేటు దగ్గర కాపలా ఉంటారు గేటు దగ్గర కాపలా ఇప్పుడు మామూలుగా ఈ డబ్బున్న వాళ్ళు పెట్టుకుంటారు చూడండి గోర్ఖాని అవి వీళ్ళు ఒకళ్ళనే ఆయన ఇద్దరిని పెట్టుకుంటారు అని ఇలా వర్ణిస్తే దాన్ని పౌరాణిక దృష్టికోణము దాంట్లో కూడా కొంత సింబాలిజం ఉంటుంది చాలా మటు కొంతవరకు ఉంటుంది కానీ వీళ్ళు మరీ చెలవలు పొలవుల కింద అల్లిస్తే ఇంకా సింబాలిజం పోతుంది కొంచెం బేసిక్ స్టోరీని కొట్టుకుంటే సింబాలిజం దొరుకుతుంది ఉదాహరణకి జయుడు విజయుడు ఈశ్వరుని వద్ద ఉన్నాడంటే అర్థం ఏంటి ఎవరో ఇద్దరు అలా గదలు పట్టుకుని నిలబడి ఉంటారని అలా మీరు అనుకున్న దాంతో ఉన్న సింబాలిజం ఏమిటంటే మీరు ఈశ్వరుణ్ణి పట్టుకుంటే మీరు ఈశ్వరుణ్ణి ఆరాధిస్తే మీకు జయము విజయము లభిస్తాయి అని విఘ్నేశ్వరుడికి సిద్ధి బుద్ధి అని ఇద్దరు పెళ్ళాలు ఉన్నారు అన్నాడు ఒక ఆయన అందరూ ఆయన ఇంక విఘ్నేశ్వరుడికి కూడా నువ్వు వివాహం కూడా చేసే వద్దలో ఒకళ్ళతో కూడా కాదు ఇద్దరితోటి పైగా ఆయన ఒక ఆవిడని ఇక్కడ కూర్చోబెట్టుకుంటాడు ఒక ఆవిడని ఇక్కడ కూర్చోబెట్టుకుంటాడు ఇంకా భక్తులను ఏమో ఉద్ధరిస్తాడు ఆయన సో అలా కాదయా విఘ్నేశ్వరుడికి చెల్లిమిటి ఏమైనా సందర్భం ఉందో దానికి అలా కాదు దాని అర్థం ఏంటంటే విఘ్నేశ్వరుడిని మనం ఆరాధిస్తే మనకి సిద్ధి లభిస్తుంది బుద్ధి అంటే జ్ఞానం లభిస్తుంది అని అభిప్తాయి ఇట్ ఈజ్ లైక్ దాట్ కుమారస్వామి దేవసేనను వివాహమాడినాడు అంటే దేవసేన అంటే ఏమిటండి ఆ దేవతల యొక్క సైన్యానికి ఆయన నాయకుడు అది దేవసేన ఎనీవే సో నారాయణుడు అది పౌరాణిక దృష్టికోణము వర్సెస్ ఇదేమో దార్శనిక దృష్టికోణము దార్శనిక దృష్టికోణం అంటే నారాయణం సర్వాత్మానం ఆ పదాలు ఎలా వేశారో చూడండి సకల ప్రాణుల హృదయంలో ఆత్మ చైతన్యంగా ప్రకాశించేటువంటి ఆ పరబ్రహ్మ ఆ పరబ్రహ్మను మాం ఆ నేనే ఆ పరబ్రహ్మను శ్రీకృష్ణుడు అంటున్నాడు సో అంటే నామరూపాలని మీరు చూస్తుండగానే నామరూపాలకు అతీతమైన తత్వాన్ని పట్టుకోవాల్సి ఉంటుంది ఈ టాపిక్ రాబోతోంది ఎవర కొన్ని శ్లోకాల్లో వస్తుంది వాళ్ళు పొందుతాడు తెలుసుకుంటాడు ఆత్మరూపంగా అలా ఎవడైతే తెలుసుకుంటుందో వాడు మహాత్ముడు సహా మహాత్మాత్సమన్యో నత్సమహ అన్యోస్తి అధికోవా మహాత్ముడు అన్నదానికి అర్థం చెప్తున్నారు ఆయన ఆ మహాత్ముడితో సమమైన వాడు రెండవ వాడు ఉండడు ఎందుకంటే సర్వము ఆయనే అయి కదా ఇప్పుడు మీరు చెప్పండి ఆకాశముతో సమానమైన వైశాల్యము కలిగిన మరొక ఆకాశం మీరు ఎదుగుదరా ఉండదు ఒకటే ఆకాశం ఉంటుంది అలాగే ఆకాశం కంటే ఎక్కువ వైశాల్యం కలిగిన మరో ఆకాశం మీకు తెలుసా ఉండదు కాబట్టి ఎందుకంటే సర్వము సర్వ ఆత్మభావంలో ఉన్నవాడు వాడే సర్వమై ఉంటాడు కాబట్టి అద్వయ స్థితిలో ఉంటాడు అటువంటి అద్వయ స్థితిలో వీటితో సమానంగా మరోహుడున్నాడు అనేది వాడు కూడా ఆత్మరూపుడే అంతర్గతుడైపోతాడు కాబట్టి నాతో సమానమైన వాడు కానీ నాకంటే అధికుడు కానీ లేడు అనే మాటని ఆ విధంగా అర్థం చేసుకోవాలి అతర్లభ కాబట్టే ఇటువంటి మహాత్ముడు దొరకడం చాలా చాలా కష్టము మనుష్యానా సహస్రేషు ఇ ఎందుకంటే హి అంటే ఎందుకంటే అర్థం హి ఎలా ఎనగా మనుష్యానం సహస్రేషు ఇది ఒక్కం నేను ఇప్పుడే చెప్పాను మీకు వేలాది మందిలో ఒకడు ఉంటాడు ఆ దారిలో నడిచి అటువంటి వేలాది మంది నడిచి వాళ్లలో లక్ష్యాన్ని చేరుకున్నవాడు ఒకడు ఉంటాడు వెయ్యిని వెయ్యి పెట్టి గుణిస్తే ఏమొస్తుంది లక్ష వస్తుంది కదా కాబట్టి పైనో వెయ్యి కిందో వెయ్యి లక్ష కాబట్టి ఇప్పుడు మనం ఏమని చెప్పాలి లక్షల మందిలో ఒక జ్ఞాని ఉంటారు అని చెప్పచ్చు మ్యాథమెటికల్ గా థౌజండ్ ఇంటూ థౌజండ్ ఎనీవే తర్వాత శ్లోకం జ్ఞానా ప్రపద్యేవతా నియమమాస్థాయ इन शंकर अवतारी के श्लोका मन इंट्रड्यूस अवतारी के अंदम आत्म आत्मादेव अतिपत्त कारण्य ఇప్పుడు మనకి మనలో మనం ఒక ప్రశ్న వేసుకోవాలి ఇప్పుడు సర్వము వాసుదేవుడే అని అది తత్వం అయితే మన వాళ్ళు ఏం చేస్తారంటే తత్వాన్ని పాట పాడేసి ఊరుకుంటారు పాట పాడేయడం బ్రహ్మం ఒక్కటే ఏదో మోహన్ రాగం ఆదితాళం అని చెప్పేసి పాట పాడేయడం ఊరుకోవడం మళ్ళీ దేవుడు వెళ్ళి బలబాబు దేవుడే మరి బ్రహ్మం ఒక్కటే ఇప్పుడు ఎంత వైరుధ్యమో చూడండి ఇప్పుడు బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే అని అన్నవాడు అన్నమచ అనమచరుణ కీర్తనలు అన్నీ అలాగే ఉంటాయి చాలా తత్వంతో నిండి ఉంటాయి సో ఎనివే ఇప్పుడు ది పాయింట్ ఈజ్ బ్రహ్మం ఒక్కటే అంటే అర్థం ఏంటి ఆత్మైవ సర్వం వాసుదేవ ఈ సర్వము వాసుదేవుడే ్రహ్మ అనే ఉపనిషత్తు ఛాందోకి ఉపనిషత్తు ఈ సర్వము వాసుదేవుడే నేహ నానాస్తికించీకు ఈ లోకంలో అనేకములు భిన్న భిన్నములు ఉన్నాయని మీరు అనుకుంటున్నారా అలాగే లేవాయా వాస్తవంగా నీకు అలా కనపడ్డా ఇవేమి లేవాయా ఉన్నదంతా ఒకే ఒక వాసుదేవుడు ఇది సినిమాకి వెళ్లి సినిమాలో కనపడే దృశ్యాలు ఘటనలు మనుష్యులు బొమ్మలు నదులు కార్లు పర్వతాలు ఆ సినిమా తన మీద ఎన్ని కనపడ్డాయో అవన్నీ కూడా కేవలము కాంతి యొక్క ప్రకాశం తప్ప వేరే ఏమీ లేదు అని అనొచ్చా అనకూడదా అనొచ్చు అదేవిధంగా ఈ సృష్టి మొత్తం మీద ప్రతి కణంలో వ్యాపించి ఆ వాసుదేవుడే ఉన్నాడు ఇది మన సిద్ధాంతం దిస్ ఈస్ ది విషన్ ఆఫ్ ఆల్ మహాత్మా ప్రపంచంలో ఎక్కడ ఏ ఉన్నా ఇటువంటి జ్ఞానాన్నే కలిగి ఉన్నారు భారతదేశంలో చాలా మంది ఉన్నారు చాలా మంది ఉండేవారు ఉన్నారు కూడా ప్రపంచంలో ఇతర స్థానాలలో కూడా ఉన్నారు ఎక్కడెక్కడ ఏ మహాత్ముడికి జ్ఞానోదయమైనా ఆ జ్ఞానం యొక్క రూపం ఈ విధంగానే ఉంటుంది ఆల్ ఈస్ గాడ్ గాడ్ కాన్షియస్నెస్ అంటే ఏంటి మీకు ఎక్కడైనా మీరు యు ఎక్స్పీరియన్స్ గాడ్ యు ఫీల్ గాడ్ యు ఫీల్ ది ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఎందరివే సో అట్ ఆల్ టైమ్స్ ఇన్ ఆల్ థింగ్స్ ఇంక్లూడింగ్ యువర్ సెల్ఫ్ దిస్ ఈజ్ కాల్డ్ గాడ్ కాన్షియస్నెస్ కానీ వాసుదేవ సర్వం ఇప్పుడు ఇక్కడ ప్రశ్న ఏమిటంటే ఇటువంటి గాడ్ కాన్షియస్నెస్ మన జీవితంలో మనకు అనుభూతికి ఎందుకు రావటం లేదు చాలా ఇంపార్టెంట్ ప్రశ్న ఎందుకంటే ఊరికే చిలక పలికినట్టుగా వాసుదేవ సర్వం అంటూ ఏమైంది చిలక పలికినట్టుగా ఇప్పుడు నామజపనం చేయటం దాని పద్ధతి వేరు దాని సందర్భం వేరు ఇక్కడ మనం ఆత్మతత్వాన్ని గురించి విచారించే సందర్భంలో ఊరికే అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అని అలా విచారిస్తే ఏమైంది తత్వమసి అంటే ఏమైంది అయ్యప్ప దేవాలయంలో ఆ పద్దెనిమిది మెట్లు ఎక్కగానే మొట్టమొదటి కనపడి మాట తత్వమసి అను ఎంతమంది ఎక్కుతారు ఈ మెట్లు ఎవ్రీ ఇయర్ కొన్ని లక్షల మంది ఎక్కుతారు ఈ పద్దెనిమిది మెట్లు ప్రతివెల్లో ఆ మెట్లు ఎక్కగానే కనపడి ఆ తత్వమసి కానీ మనం ఏం చేస్తాం ఆ పద్మశ్రీని ఎవ్వరూ పట్టించుకొని కూడా పట్టించుకో దాన్ని తిరస్కరించేసి దాన్ని అది మనకి సంబంధించింది కాదు దేవస్థానం వాళ్ళు ఏదో పిక్చర్ వాళ్ళు ఏదో అక్కడ ఏదో బ్యానర్ ఏదో పెట్టుకున్నారు ఏదోదో సిగ్నల్ ఏదో అయి ఉంటుంది ఏవో ఉంటాయి కదా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అని బోర్డు ఉన్నట్టుగా ఏదో బోర్డు ఇక్కడ పెట్టారు మనకి సంబంధించింది కాదు మనకి సంబంధించింది లోపల ఉంది ఏడుతుంది లోపల అంటే సరే ఇంకా దాని మీద ఉపాసన కోసం ఉపాసన వరకు పర్వాలేదు ఉపాసన దాటిందంటే కర్మా ఉపాసన వరకు పర్వాలండి జ్ఞానం వచ్చేప్పటికీ ఈ సర్వాన్ని కూడా మీరు నెగెక్ట్ చేయాల్సి ఉంటుంది సో ఎనీవే అతీతంగా వెళ్ళాలి నెగెట్ చేయటం అంటే నా అభిప్రాయం కనుక వాసుదేవ సర్వం సర్వము వాసుదేవు